శ్రవణము మననము నిధిధ్యాసనముల యొక్క లక్షణాలు మూలంలో తెలుసుకున్నాము వాటిపైన టిప్పన్లు ఉన్నాయి అందులో మననం పైన అభేద సాధకము మరియు భేద బాధకము అనేటువంటి యుక్తులు అన్నాడు అక్కడ అభేద సాధక యుక్తులు ఏమిటి అంటే అనుమానము ఉపమానము ఆర్థాపత్తి ఈ ప్రమాణాల చేత అభేదాన్ని సాధించడానికి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు నిన్న అనుమాన ప్రయోగం ద్వారా జీవ బ్రహ్మల యొక్క అభేదమును తెలుసుకున్నాం జీవో బ్రహ్మ భిన్న సచిదానంద రూపత్వాత్ యథా ఈశ్వరచేతన లేదా ఎన్నైవం తన్నైవం యథా ఘటాది అని అన్వయ వ్యతిరేక దృష్టాంతాల చేత జీవబ్రహ్మల యొక్క ఆభేదాన్ని అనుమాన ప్రమాణం చేత తెలుసుకున్నాం అట్లే ఉపమాన ప్రమాణం చేత కూడా జీవబ్రహ్మల యొక్క ఆభేదాన్ని చూపెడుతూ ఘటాకాశ మఠాకాశ దృష్టాంతాలు చెప్పాడు ఘటము మరియు మఠము అనేటువంటి ఉపాధుల యోగం చేత ఆకాశంలో భేద వ్యవహారం అవుతుంది కానీ స్వరూపం చేత ఉపాధులను తొలగించి విచారించినట్లయితే ఆకాశంలో భేదం లేదు మరేమనగా ఒక్కటే అట్లే జీవునికి ఉపాధి అయినటువంటి బుద్ధి ఈశ్వరునికి ఉపాధి అయినటువంటి మాయా ఈ రెండిటి యొక్క అపేక్ష చేత చైతన్యంలో భేద వ్యవహారం అవుతుంది జీవుడని ఈశ్వరుడని ఇత్యాది కానీ బుద్ధి మరియు మాయా రూప ఉపాధులని కనుక మిథ్యా ఉన్నాయి కల్పితములు ఉన్నాయి అని నిశ్చయం ఇక కలిపితము నివృత్తమైన తర్వాత అవశేషంగా మిగిలేది అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యమే అది ఒక్కటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఉపమాన ప్రమాణం చేత కూడా జీవబ్రహ్మల యొక్క ఆభేదాన్ని సాధించవచ్చు అని చెప్పి మరొక రకంగా చెప్తూ ఉన్నాడు ఉపమాన ప్రమాణంలోనే ముప్పై ఒకటి పణంలో కింది లాస్ట్ పేరా జైసే రెండవ నంబరు జైసే ఘటాకాశ్ జలాకాష్ మహాకాశ్ ఆరు మేఘాకాశ్ ఏ చారీ ఆకాశలే గురుదేవులు వేదంత పంచదశలో చెప్పినటువంటి విషయాన్ని అనువదిస్తూ పీతాంబరజీ స్వామిజీ వారు చెప్తూ ఘటంలో ఉన్నటువంటి ఆకాశం ఘటాకాశం మన ఘటంలో జలం ఉన్నది ఆ జలంలో కూడా ఆకాశం ఉంటుంది అట్లే బాహ్య ఆకాశంలో మేఘాలు ఉంటాయి మేఘంలో కూడా ఆకాశం ఉంటుంది ఎందుకంటే అన్నిటికీ పంచభూతాల్లో వాయువు అగ్ని జలము పృథ్వీ అనేటువంటి నాలుగు భూతాలకు అవకాశం ఇచ్చింది ఎవరు ఆకాశమే కదా మరి ఆకాశంలోనే ఉంటాయి కాబట్టి ఆకాశం కూడా అన్నిటిలో ఉంటుంది ఘటంలో ఉంది జలంలో ఉంది మేఘంలో ఉంది ఘటంలో ఉన్న ఆకాశానికి ఘటాకాశం అంటాము జలంలో ఉన్నటువంటి ఆకాశం జలాకాశం అంటాము మేఘంలో ఉన్నటువంటి ఆకాశానికి మేఘాకాశం అంటాము ఇవన్నీ కూడా మహాకాశంలో ఉన్నాయి కాబట్టి మహాకాశం పృతగ్గా ఉంది శుద్ధంగా ఇట్లా నాలుగు ఆకాశాలు చెప్పబడ్డాయి తినిమే జలాకాశ ఎవరు మేఘాకాశకా అభేద నహిభి హై జలము మరియు మేఘము అనేటువంటి ఉపాధులు భిన్నము కాబట్టి వాటికి అభేదము సంభవించదు ఉపాధులను తీసేస్తే ఆకాశం ఒక్కటే కానీ ఉపాధులను దృష్టిలో పెట్టుకొని జలము మరియు మేఘం ఉపాధులు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి అభేదము సంభవించదు ఎద్యపిటాకాష్ ఆరు మహాకాశ నామత్రసే భేదే ఎద్యప జలాకాశానికి మేఘాకాశానికి ఆ భేదం సంభవించదు కానీ ఘటాకాశానికి మహాకాశానికి నామమాత్ర భేదమే ఉంది ఈ ఘటమనేది ఒక ఉపాధి ఉన్నది కాబట్టి ఘటాకాశం అన్నాము ఘటాన్ని ఉపాధిని తీసేస్తే మహాకాశమే కాబట్టి పరమార్థసే భేదము వాస్తవంగా లేదు పైసే కూటస్థ జీవు బ్రహ్మ ఓర్ ఈశ్వర్ ఏ చారి చేతనే ఇక్కడ దృష్టాంతాల్లో ఘటించి చూడండి ఘటాకాశ స్థానంలో కూటస్థుడు అని తెలుసుకోండి జలాకాశ స్థానంలో జీవుడు అని తెలుసుకోండి మహాకాశ స్థానంలో బ్రహ్మం తెలుసుకోండి శుద్ధ బ్రహ్మము ఇక మేఘాకాశ స్థానంలో ఈశ్వరుడు అని తెలుసుకోండి ఇట్లా చేతనాలలో కూడా నాలుగుగా విభజించి మహాత్ములు చెప్పారు ఆరోపించి చెప్పారు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం బోధ సిద్ధ్యార్థం తత్వజ్ఞే కల్పిత క్రమ అని చెప్పిన ప్రకారంగా శిష్యులకు ఏనకేన ప్రకారేనా అద్వితీయ పరబ్రహ్మ వస్తువు జ్ఞానం కావాలి అవగతి కావాలి అనే ఉద్దేశంతో శృతుల్లో కూడా ఆరోపించి చెప్పింది ఉన్నది అధ్యారోప అపవాద పద్ధతిని స్వీకరించి మరి మహాత్ములు కూడా అనేక ప్రకరణ గ్రంథాల్లో చెప్తూ వచ్చారు కాబట్టి ఇదంత ఆరోపం ఎందుకు చైతన్యం ఒకటే ఉండగా ఈ ఘటాకాశం మాట ఆకాశం అని చెప్తూ ఆకాశంలో భేదాలు మళ్ళీ చైతన్యంలో జీవ చైతన్యం కూటస్థ చైతన్యం ఈశ్వర చైతన్యం బ్రహ్మచైతన్యం అది ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశమే లేదు అయినా కానీ ఆరోపించి చెప్పుకోవడం జరిగింది అయితే ఘటాకాశానికి మహాకాశానికి నామమాత్ర భేదమే ఉంది అట్లే కూటస్థునికి మరియు బ్రహ్మమునకు నామమాత్ర భేదమే ఉంది తిని జీవు అవరు ఈశ్వరు కేద నహిబి హే ఎపి జీవునికి ఈశ్వరునికి అభేదం సంభవించదు ఎందుకంటే జీవుని ఉపాధి అంతఃకరణము ఈశ్వరు ఉపాధి మాయ ఈ రెండు ఉపాధులు ఉండగా అభేదం సంభవించదు కానీ పరమార్థస్సే తి తినికే లక్షార్థ రూపు కూటస్థ అవరు బ్రహ్మక నామమాత భేదహే అధిష్టానమైనటువంటి అంటే బుద్ధి తద్గత ధర్మాలన్నిటికీ కూడా దాని యొక్క అవస్థలకు అన్నిటికీ అధిష్టానం ఎవరు కూటస్థ చైతన్యం అట్లే మాయా మాయా యొక్క ధర్మాలు మాయాకార్యమైనటువంటి ప్రపంచానికి అధిష్టానము బ్రహ్మము అయితే ఈ అధిష్టాన బ్రహ్మం ఏదైతే కూటస్థ చైతన్యము మరియు బ్రహ్మ చైతన్యం అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో వీటికి నామమాత్ర భేదమే ఉంది పరమార్థశ నహే వాస్తవంగా లేదు అయితే జీవునికి ఈశ్వరునికి అభేదము సంభవించదు అని ఏదైతే చెప్పాడో అది కూడా కొంతమేరకు మాత్రమే తెలుసుకోవాలి ఎందుకంటే ఉపాధులను బాధ్ చేసి అవశిష్టమైనటువంటి చైతన్యాన్ని అభేదం చేయొచ్చు కదా బాధ సమానాధికారణ్యం చేత ముఖ్య సమానాధికారణ్యం చేత కూటస్థ బ్రహ్మలకు సదా అభేదం ఉంటుంది కానీ బాధ సమానాధికారణ్యం చేత జీవుడు ఈశ్వరుణ్ణి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తత్వర్శ మహావాక్యంలో వాచ్యార్థము జీవుడు ఈశ్వరుడు కదా తత్వ సంపదలకు మరి అక్కడ బాగా లక్షణ చేత మనం అభేదం చేస్తున్నామా లేదా చేస్తున్నాము కానీ కూటస్థ బ్రహ్మలకు భేదం ఉండదు పరమార్థం చేత అని చెప్తూ వస్తున్నాడు మొత్తం మీద ఉపాధులు ఉండని లేకపోని చైతన్యం మాత్రం ఒకటి అని తెలుసుకోవాలి నామమాత్రసే భేదే కూటస్థ బ్రహ్మలకు నామమాత్ర భేదం ఉన్నది పరమార్థసే నహి ఇత్యాది ఈ మొదలైనటువంటి ఘటాకాశం అఠాకాశ దృష్టాంతం గాని లేదా ఇప్పుడు మనం విద్యారాణ స్వామి చెప్పిన ప్రకారంగా ఘటాకాశం జలాకాశం మహాకాశం మేఘాకాశం అనేటువంటి దృష్టాంతాల చేత గాని మనము జీవబ్రహ్మల యొక్క ఆభేదాన్ని తెలుసుకోవచ్చు అని ఇత్యాది ఉపమాన ప్రమాణ రూపు యుక్తి ఆహా ఈ విధంగా ఉపమాన ప్రమాణం ఉపమానం అంటే దృష్టాంతం ఈ యుక్తుల చేత మనము జీవబ్రహ్మల యొక్క సాధించవచ్చు అని అనుమాన ప్రమాణం చేత మరి ఉపమానం ప్రమాణం చేత జీవ బ్రహ్మల సాధించాడు ఇవన్నీ అభేద సాధక యుక్తులు ఇంకొకటి అర్థాపత్తి ప్రమాణం చూపెడుతున్నాడు నేహ నానాస్తి కించుతున్నీ నేహ నానాస్తి కించు బృహదరషత్తు నాలుగు నాలుగు పంతొమ్మిదిలో చెప్పింది అట్లే కఠోపనిషత్తుల్లో కూడా ఉంది ఈ ప్రమాణం మరియు అత అన్యదార్థం నేతి నేతి ఇత్యాది ప్రమాణాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి ఈ ప్రపంచము ఏదైతే మనకు దృశ్య రూపంలో నామరూపాల చేత కనపడుతుందో ఇది వాస్తవం కాదు ఇది లేనే లేదు అని నిషేధం చేసింది ప్రపంచాన్ని నిషేధం చేసింది భేద నిషేధం చేసింది అందుకే ప్రపంచం ఒకటి పరమాత్మ ఒకటి అని ఈ విధంగా లోకంలో భ్రాంతి సిద్ధమైనటువంటి అనుభవం ఉంది కదా ఆ భేదాన్ని నిషేధం చేసింది అనేకం లేదు రెండో వస్తువు అనేది లేదు ఇహ నా కించన నాస్తి నా అనేది అనేకమ అనేది ఏమాత్రం కూడా లేదు నయితి నయితి ఇది కాదు ఇది కాదు స్తూలము కాదు సూక్ష్మము కాదు అని అంటూ నేతి వాక్యాలు ద్వైతమును నిషేధం చేస్తున్నాయి అట్లా అత అన్యదార్థం అత అంటే పరమాత్మ భిన్నమైనటువంటి ఏదైతే ఉన్నదో అన్యత అది ఆర్తం అంటే మిథ్యా అది కల్పితము జూట అని ఈ విధంగా శృతులు ఏం చేస్తున్నాయి ఇత్యాది శ్రుతులన్నీ భేద నిషేధం చేస్తున్నాయి సో నిషేధ వాస్తవ అభేదు హోవేతో సంభవే ఈ నేహ నానాస్తి కించనా అనంటూ ఇత్యాది శ్రుతులన్నీ భేదాన్ని నిషేధం చేస్తున్నాయి కదా ఈ నిషేధము ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే వాస్తవంగా అభేదంగా ఉంటేనే సంభవిస్తుంది వాస్తవంగా ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం వస్తువు ఉంటే రెండవది లేదు అని నిషేధించుట సంభవిస్తుంది తెస్ విన్నా సంభవన ఒకవేళ వాస్తవంగా ఒకే ఒక వస్తువు కనుక లేక అనేకం ఉంటే అనేకము నిషేధించుట ఎలా సంభవం అనేకము అంటే భేదమే ఒకవేళ సత్యం ఉన్నట్లయితే నిషేధించుట ఎట్లా భేదము సత్యము కాదు అభేదమే సత్యం కాబట్టి భేదాన్ని నిషేధించుట సంభవిస్తుంది అయితే భేదికే నిషేధికీ అనుపపత్తికే జ్ఞానరూపు అర్థాపత్తి ప్రమాణసే ఈ భేదమును నిషేధించుట అనేటువంటిది అర్థాపత్తి ప్రమాణం ఉపపాద్యం అంటాం దీనికి అంటే మనకు ప్రత్యక్షంగా ఏదైతే గోచరిస్తుందో అది ఉపపాద్యం ప్రత్యక్ష అగోచరమైనటువంటి దానికి ఉపపాదకం అంటారు ఉపపాద్య జ్ఞానం చేత ఉపపాదక జ్ఞానమును తెలుసుకున్న ఏదైతే ఉందో అదే అర్థపత్తి ప్రమాంతారు ప్రసిద్ధ మరి తెలుసుకుంటూ ఉంటారు కదా వినోయం దేవదత్త దివ అభోజి దినం పూట ఈ దేవదత్తుడు భోజనం చెయ్యడు కానీ లావుగానైతే ఉన్నాడు మరి భోజనం చేయకుండా ఈ స్థూలత ఎలా సంభవిస్తుంది ఈ స్థూలత అనేది మనకు ప్రత్యక్షం ఉంది దృష్టం ఉన్నది ఈ స్థూలత ఇది ఉపపాద్యం అంటారు ఈ ఉపపాద్యం స్థూలతను చూసి శరీరం స్థూలత భోజనం చేయకుండా సంభవించదు కాబట్టి ఈ స్థూలత రూప ఉపపాద్యమును చూసి రాత్రి భోజనం యొక్క కల్పన మనం చేస్తాము రాత్రి భోజనం దృష్టం లేదు అదృష్టం ఉన్నది స్థూలత దృష్టం ఉన్నది ఈ దృష్టమును చూసి అదృష్టాన్ని కల్పన చేస్తాం అట్లే ఈ శృతి వాక్యాలన్నీ మనకు ప్రత్యక్షంగా ఏం చెప్తున్నాయి నేహ నానాస్తికించ నా నేతి నేతి అతహాన్ని యదార్థమని భేదాన్ని నిషేధం చేస్తున్నాయి ఈ శృతుల్లో మనకు ప్రత్యక్షం ఉన్నాయి వీటిని బట్టి మనం అద్వైతంను కల్పన చేయాలి అభేదాన్ని కల్పన చేయాలి అదే చెప్పినాడు ఇక్కడ లేకపోతే భేదికే నిషేదికి అనుపత్తికే జ్ఞాన రూపం ఒకవేళ అభేదము వాస్తవము కాని ఎడలా ఈ భేదం నిషేధించుట అనుపపన్నమవుతుంది అసంభవం అవుతుంది అనేటువంటి జ్ఞానం చేత అభేద రూప అర్థాపత్తి ప్రమను మనం కల్పన అర్థాపత్తి ప్రమాణ సే అభేదక జ్ఞాన అర్థాపత్తి ప్రమాణ వే ఇత్యాధిక అర్థాపత్తి ప్రమాణ రూప యుక్త ఇసు రీతి సే ప్రత్యక్ష ప్రమాణ ఔరు శబ్ద ప్రమాణకే భిన్న యుక్తి శబ్దకే వత్స అనుమాన ఉపమాన అర్థాపతి రూప తీని ప్రమాణ అభేదీ సాధక యుక్త హై అభేద సాధక యుక్తుల్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని శబ్ద ప్రమాణాన్ని వదిలి అనుమానము ఉపమానము అర్థపత్తి ఈ మూడింటి ద్వారా అభేదాన్ని సాధించవచ్చు ఇక్కడ అభేద సాధక యుక్తులు అంటే ఈ మూడు అని తెలుసుకోవాలి షట్ అనుపలబ్ధి ప్రత్యక్షము శబ్దము ఈ మూడింటిని వదిలి అనుమానము ఉపమానము అర్థపత్తి అనేటువంటి అభేద సాధక యుక్తులుగా తెలుసుకోవాలి ఇప్పుడు లోకంలో ఏదైతే జీవబ్రహ్మల యొక్క భేదం యొక్క అనుభవం ఉన్నదో దాన్ని కూడా బాధ్య చేయాలి యుక్తుల చేత ముప్పై ఒకటవ టిప్పుణము భేదికి బాధక యుక్త్యాహే ఇప్పుడు భేదాన్ని బాధించేటి నిషేధం చేసేటి భేదం అనేది మిథ్యా అంటే మిథ్యత్వ నిశ్చయకు బాధక ఎహే లక్షణం కంఠస్థం చేసుకోవాలి బాధ బాధ బాధ అంటారు బాధ అంటే లోకంలో వ్యవహారంలో అబ్బా నాకు ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి దుఃఖాలు విపత్తులు వీటన్నిటికీ బాధలు అని అంటారు కానీ శాస్త్రీయ పరిభాషలో బాధ అంటే మిత్యత్వ నిశ్చయం త్రైకాలిక అభావ నిశ్చయమునకు బాధ అందురు లేక మిత్రత్వ నిశ్చయమునకు బాధ అందురు అని తెలుసుకోవాలి ఇప్పుడు జీవబ్రహ్మల యొక్క భేదమును బాధ్ చేస్తున్నాడు అంటే మిథ్యత్వ నిశ్చయం చేస్తున్నాడు వేటి చేత యుక్తుల చేత ఇక్కడ నాలుగు యుక్తులు ఇస్తాడు చూడండి జీవబ్రహ్మకా భేద మిథ్యాహే జీవబ్రహ్మల యొక్క భేదము ఇది మిథ్యా ఉన్నది ఇది అనుమాన ప్రమాణాన్ని ప్రయోగం చేసి చూపెడుతున్నాడు జీవబ్రహ్మల భేదము మిథ్యా ఎందుకు ఔపాధికు హోనేతే ఈ భేదం ఏదైతే ఉన్నదో ఉపాధుల వల్ల భేద వ్యవహారం అవుతుంది కానీ వాస్తవంగా లేదు కదా ఏ విధంగా పూర్వం మనం తెలుసుకున్నాం కదా ఘటాకాశం మటాకాశం అని ఘటాకాశం అనే భేద వ్యవహారం అవుతుంది ఎందువల్ల అవుతుంది ఉపాధి వల్ల అవుతుంది అట్లా జీవబ్రహ్మలో కూడా అవుతుంది అంటే ఉపాధుల వల్ల అంతఃకరణము మాయా అనేటువంటి ఉపాధుల వల్ల వ్యవహారం కాన ఈ భేదము ఔపాధికమే కాని వాస్తవం కాదు ఏ విధంగా అంటే ఘటాకాశ మఠాకాశకే భేదికే న్యాయ ఘటాకాశ మహాకాశములకు ఏ విధంగా ఘటరూప ఉపాధి చేత భేద వ్యవహారం ఎట్లవుతుందో కానీ వాస్తవంగా ఘట రూప ఉపాధిని తొలగించినట్లయితే ఆకాశము అయితే ఈ భేద వ్యవహారం ఎందుకయింది అంటే ఉపాధి కృతం ఔపాధికమంటే ఉపాధి కోసము ఉపాధి వల్ల ఏర్పడినటువంటి భేదము అని తెలుసుకోవాలి జో మిథ్యా నహి సో ఔపాధిక భీ నహి ఇక్కడ కొంచెం ఇక్కడ వంకరగా చెప్తూ ఉన్నారు వ్యతిరేకముఖంగా చెప్తూ ఉన్నారు ఏది మిథ్య ఉండదో అది ఔపాధికము కూడా ఉండదు మిథ్య ఉన్నది అంటే అది ఔపాధిక భేదమే ఉంటుంది ఉపాధి భేదం ఎక్కడైతే ఉంటుందో అది మిథ్యనే ఉంటుంది కా మిథ్యా ఉండదు అది ఔపాధికం కూడా ఉండదు జేసే ఘట పటక వ్యవహార దశ విషయ భేదే విధంగా ఘటము మరి పటము ఘటం అంటే కాదు పటమంటే ఘటము కాదు ఘట పటోనా పట ఘటోనా అని వ్యవహార దశలో భేదము ఉంది ఇది ఔపాధిక భేదం కాదు కదా సో ఔపాధిక నిహి ఇది ఉపాధి కృత భేదం కాదు స్వరూపం చేత భేదం ఉంది ఘటము అనేటువంటి ఒక వస్తువు ఉంది పటం అనేటువంటి ఒక వస్తువు ఉంది ఈ రెండు వ్యవహారిక సత్యములు ఉన్నాయి ఉపాధి భేదములు కావు అందుకని ఇది మిథ్యా కాదు ఏది ఘటపటాల భేదము మిథ్యా కాదు ఎందుకు ఇది ఔపాధికం కాదు అందుకని ఏది మిథ్యా కాదు అది ఔపాధికం కాదు అని ఈ దృష్టాంతం చెప్పాడు గటపటాలకు భేదం ఏదైతే ఉందో అది ఔపాధికం కాదు ఎందుకు అది వ్యవహారిక సత్యం ఉంది స్వరూపం చేత సత్యం ఉంది కాబట్టి ఆ భేదము మిథ్యా కాదు ఎందుకు కాదు అంటే అది ఔపాధికము కాదు జాతీయ మిథ్యాభినహి జాతీయ ఏ భేద ఐశా నే ఎందువలన అయితే ఈ జీవ బ్రహ్మల యొక్క భేదము ఇటువంటిది కాదు అంటే ఈ ఔపాధికము కాదు ఇట్లా కాదు ఔపాధికమే కొంచెం జాగ్రత్తగా వినండి జాతేహ భేద ఐశా నెహి అంటే ఈ భేదము ఏది జీవ బ్రహ్మల యొక్క భేదం ఏదైతే ఉందో ఔపాధికము కాదు ఇట్లా కాదు మరేమనగా ఔపాధికమే అందువల్ల మిథ్యాభి నెహి ఐసా నెహింతు మిథ్యాహి జీవ బ్రహ్మల యొక్క భేదము మిథ్యా కాదు ఇట్లా కాదు మరేమనగా మిథ్యనే ఎందుకంటే ఇట్లా ఎనుగు చెప్పాలి అని అంటారు సీదగా చెప్పొచ్చు కదా జీవబ్రహ్మల యొక్క భేదం మిథ్యా ఉన్నది అని ఎట్లా అనుమాన ప్రయోగంలో చెప్పాడు కదా జీవబ్రహ్మ భేదం మిథ్యాహే ఔపాధి గుణి ఆ సీత చెప్పొచ్చు కదా చక్కగా ఒంకరగా ఎనుగు చెప్తున్నాడు అని అంటే జీవ బ్రహ్మల యొక్క సత్యము జీవుడు బ్రహ్మస్వరూపుడే అని భేద అంటే అయితే నైకులు ఇతర ద్వైతవాదులు ఏమంటారు జీవ భ్రమలకు అభేదము మిథ్యా ఉన్నది అని వాళ్ళు అంటారు అంటే భేదమే సత్యము అని వాళ్ళు అంటారు మరి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే వాళ్ళ సిద్ధాంతి ఏం చెప్పాలి జీవబ్రహ్మల యొక్క భేదం ఏదైతే ద్వైతవాదులు మీరు చెప్తున్నారో ఆ భేదం మిథ్యా ఉన్నది అని వాళ్ళకు సమాధానం చెప్పవలసి వస్తుంది జీవభ్రహ్మల యొక్క భేదం మిథ్యా కాదు అని ద్వైతవాదులు అంటారు అప్పుడు సిద్ధాంత ఏమని చెప్పాలి జీవబ్రమల యొక్క భేదం మిథ్యా కాదు ఇట్లా కాదు మిథ్యయే ఉన్నది అని అప్పుడు సిద్ధాంతి చెప్తూ ఉన్నాడు ఏ భేద ఐసా నెహి యాతే మిథ్యాబీ నెహి ఐశా నెహింతు మిథ్యా ద్వైతవాదులకు సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే యక్షాను రూపోహి బలి దేవత ఎట్లా ఉంటే బలి అంటే నైవేద్యము ఆ ప్రకారంగానే ఇవ్వవలసి వస్తుంది సాత్విక దేవత ఉంటే సాత్విక నైవేద్యం ఇయ్యాలి రాజసిక దేవత ఉంటే రాజస నైవేద్యం ఇయ్యాలే తామస దేవత ఉంటే తామసక నైవేద్యం ఇయ్యాలి యక్షణ రూపో జైసా యక్ష తేస బలి అని చెప్పిన ప్రకారంగా యొక్క భాష మనం వాళ్ళకు సమాధానం చెప్పవలసి ఉంటుంది జీవబ్రహ్మల యొక్క భేదము సత్యము అని వేతవాదులు అంటూ ఏమంటారు భేదము మిథ్యా కాదు అంటారు వాళ్ళు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంది భేదం సత్యమే జీవుడు జీవుడే దేవుడు దేవుడే అని వాళ్ళ భావన అయితే అది చెప్పడానికి వాళ్ళు ఏమంటారు జీవభ్రహుల యొక్క భేదం కాదు అంటే మిథ్యా కాదు ఇట్లా కాదు మిథ్యే ఉంది అని సిద్ధాంత సమాధానం వాళ్ళ భాష వాళ్ళకు సమాధానం చెప్పినారు గడపడ కాకుండా అనుమాన ప్రయోగంలో మూడు అవయవాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా సాధ్య విశిష్ట పక్ష బోధక వచనం ప్రతిజ్ఞ సాధ్యమును ఏ పక్షం అయితే మనం సాధిస్తూ ఉంటామో ఆ సాధ్యంతో కూడినటువంటి పక్షములు బోధించేటువంటి ఏ వాక్యం ఉంటుందో దానికి ప్రతిజ్ఞ అంటారు ప్రతిజ్ఞ వాక్యంలో పక్షము సాధ్యం రెండు ఉంటాయి ఇక్కడ మనము భేదము పక్షముగా తీసుకున్నాము ఎందుకు భేదము మిథ్య అని మనం కదా ఆ మిథ్యత్వం సాధ్యమైతే దీన్ని మిథ్యాన్ని సిద్ధి చేయబోతున్నాము పక్షం ఏది అని భేదం భేదం పక్షం అయితే మిథ్యాత్వం సాధ్యం మరి హేతు ఏమిటి ఈ భేదం మిథ్యా అనడానికి హేతు ఏం చెప్పాడు ఔపాధికత హేతుహే ఉపాధి కృతహో నేతే అని చెప్పాడు కదా ఉపాధి వల్ల భేద వ్యవహారం అవుతుంది కానీ వాస్తవం కాదు ఈ భేదము ఔపాధికము దో ఆకాశానికి భేద ఘటపట భేద ఉదాహరణ ఘటాకాశ మఠాకాశము అనేటువంటి దృష్టాంతము మరి ఘటపట దృష్టాంతము రెండు ఇచ్చాడు ఘటాకాశ మఠాకాశాల యొక్క భేదము ఔపాధికమున్నది ఇది అనుమాన ప్రమాణంలో అనవ దృష్టాంతం ఈ ఘటపటాల యొక్క ఉన్నదో అది స్వరూపం సైతం ఉంది అభేదము ఎప్పుడు ఉండది ఘటానికి పటానికి ఎందుకు ఔపాధిక భేదం ఉంటే ఆ ఉపాధిని తొలగిస్తే ఆ భేదం సంభవిస్తుంది కానీ ఘటపటాలకు ఎప్పుడైనా అభేదం సంభవిస్తుందా ఎందుకు అది ఉపాధి కృతమైనటువంటి భేదం కాదు అది స్వరూపం చేత భేదం ఉన్నది అది మిత్య కాదు అట్లా మనము అనుమాన ప్రయోగంలో ఏం చేస్తున్నాం ఏ భేద ఐశాన్య అంటే ఘటపటాలి భేదం వల్లే ఔపాధికము కాదు ఇట్లా కాదు మరేమనగా ఔపాధికమే అందువల్ల మిథ్యా కాదు ఇట్లా కాదు మిత్యనే ఉంది అని ఈ విధంగా అన్వయ వ్యతిరేక దృష్టాంతాలు చేసి తెలుసుకొని ఇత్యాది అనుమాన ప్రమాణ రూపు యుక్తి ఆహే ఈ విధంగా అనుమాన ప్రమాణ రూప యుక్తులు భేద బాధక యుక్తులుగా తెలుసుకోవాలి ఇక ఇహ ఆది శబ్ద కరీ ఇక్కడ ఇత్యాది అన్నాడే ఆది అంటే ఏమేమి తెలుసుకోవాలి ముముక్ష సర్వస్వ సార సంగ్రహ ఇది ఒక గ్రంథం పేరు అందులో చెప్పబడిన రీతిగా వేదాంత పదార్థ మంజూష ఇది ఒక గ్రంథం పేరు అందులో చెప్పబడిన ప్రకారంగా అవరు తృతీయ తరంగ తృతీయ చౌపాయికే టిప్పను విష నూట ఇరవై ఐదవ టిప్పనం సాగరంలో మూడవ తరంగం మూడవ చౌపాయిలో టిప్పనం ఇచ్చాడు నూట టిప్పనము అక్కడ పంచభేదాలు చెప్పినారు జీవేశ్వర భేదము జీవుల యొక్క పరస్పర భేదము జీవ జడ భేదము మరియు జడ పరస్పర భేదము మరియు జడ ఈశ భేదము అని ఐదు భేదాలక్కడ టిప్పణులో ఇచ్చి అనుమాన ప్రమాణాలు కూడా ఇచ్చి ఆ భేదాన్ని నిరాకరణ చేసినాడు అది జ్ఞాపనం చేస్తున్నాడు ఇక్కడనే ముందు మన మూడో తరంగంలో మూడో చౌపాయి యొక్క పంచభేదికే నివర్తక్ పాంచనుమాన్ పంచ భేదాల యొక్క నివృత్తి కోసం ఐదు అనుమానాలు ఇచ్చాడు అక్కడ అందులో ఆ ఐదు అనుమానాలలో చారి అనుమానంక గ్రహణ నాలుగు అనుమానాలను ఇక్కడ యుక్తులుగా తెలుసుకోవాలి భేద బాధక యుక్తుల్లో ఆ మూడో తరంగంలో మూడో చౌపాయిలో టిప్పనములో నూట ఇరవై ఐదు టిప్పణమున ఇచ్చినటువంటి పంచభేదాలను చేసేటువంటి ఐదు అనుమానాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అందులో నాలుగు అనుమానాలను ఇక్కడ భేద బాధక యుక్తులుగా తెలుసుకోవాలి అని చెప్తాడు అయితే ఇక్కడ సంక్షేమంగా ఆ ఐదు భేదాలు ఏవి అవి కూడా చూపెడుతున్నాడు ఒకటో నంబర్ చూడండి జైసే బింబ ప్రతిబింబక భేద మిత్యాహే తైసే జీవ బ్రహ్మక భేద మిత్యాహే బింబము మరి ప్రతిబింబము ప్రతిబింబం అన్నప్పుడు ఎవరి ప్రతిబింబం అన్నప్పుడు బింబం అని చెప్పవలసి వస్తుంది ప్రతిబింబం అన్నప్పుడు బింబం యొక్క అపేక్ష అక్కడ ఉంటుంది ఎందుకు ఎవరి యొక్క ప్రతిబింబం అనే ప్రశ్న ఏర్పడుతుంది కాబట్టి అక్కడ బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది అని చెప్పడానికి వస్తుంది అయితే మనం అర్థం ఎదురుగా నిలబడి మన ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు అక్కడ బింబం ఎవరు మన గ్రీవస్థ ముఖం అంటే మన మెడ మీద ఉన్నటువంటి మన ముఖం ఇది బింబం అనపడుతుంది ఎదురుగా అర్థం అనేటువంటి కనపడేటువంటి ముఖము ప్రతిబింబ ముఖము అయితే ఈ ప్రతిబింబానికి బింబానికి భేదము ఉంది ఎందుకనంటే బింబము మన మెడ మీద ఉంది ప్రతిబింబము అర్థంలో ఉంది భేదం ఉందా లేదా మన బింబము అర్థం వైపుకు చూస్తే ప్రతిబింబం మన వైపుకు చూస్తుంది వేదముందా లేదా మరియు మనము కుడి చేయిలాబెట్టినామనుకోండి ఆ అద్దంలో ఎడమ చెయ్యి లేబెట్టినట్టుగా కనపడుతుంది ఇంతే కాకుండా అద్దంలో ఏవైనా చుక్క చుక్కలుగా ఏమైనా అవి ఉన్నట్లయితే అవి ఆ ప్రతిబింబంలో ఆరోపించబడతాయి అద్దంలో ఎక్కడైనా ఒక చోట ఇంత కుంకుమ చిన్న డాటు ఉన్నదనుకోండి అది మన ముఖంలోనే ఉన్నట్టుగా బ్రాంచ్ అవుతుంది కానీ మన ముఖంలో అలాంటి ఏమి లేవు మరకలు మచ్చలు ఏమి లేవు శుద్ధం ఉంది కానీ దర్పణంలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ఇన్ని భేదాలు కనపడుతున్నాయి మనకు ఇదంతా కూడా ఉపాధి అర్థము ఉన్నందువల్ల ఈ భేదం మనకు గోచరిస్తుంది కానీ విచారం చేస్తే ప్రతిబింబానికి బింబానికి భేదం లేదు ఎందుకు అని అంటే మనము అద్దం ఎదురుగా నిలబడి మనం అద్దంలోకి చూసినట్లయితే మన నేత్ర వృత్తి అద్దం దగ్గరికి వెళ్ళి ఆ అద్దం నుండి బయటకు వెళ్ళలేక ఎందుకు వెళ్ళలేదు అనంటే ఆ అద్దం వెనుక పూత ఉంది కల్లీ అంటారు దానికి హిందీలో అద్దం వెనుక పూత ఉంది ఒక రంగు పూసారు అయితే ఆ పూత ఏ మన నేత్ర దృష్టిని బయటకు పోకుండా అది ప్రతిబంధకం అయ్యి నిలిచింది కాబట్టి ఆ ప్రతిబంధకము ఉన్నందువలన నేత్ర వృత్తి బయటకు వెళ్ళలేక తిరిగి మళ్ళీ వెనికి వచ్చేస్తుంది పర్యావర్తం అవుతుంది ఆ పర్యావర్తనం చెంది వెనికి తిరిగి మళ్ళీ వచ్చి మన నేత్ర మన ముఖాన్నే విషయం చేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం అంటూ ఒకటి ఉందా అక్కడ ఉన్నట్టు మనకు బ్రాంతి అవుతుంది ఎందుకంటే వృత్తి యొక్క వేగం వల్ల మనకు తెలియడం లేదు కానీ అక్కడ లేదు చూస్తున్నది మన ముఖాన్నే మరి ఇప్పుడు మనకు అర్థంలో కనపడేది ఎవరు మన ముఖమే కదా మరి ఇప్పుడు ఆ ప్రతిబింబానికి మన ముఖానికి భేదం ఉందా ప్రతిబింబం అంటూ ఒక వస్తువు లేదది ఉన్నది బింబమే ఆ బింబాన్నే చూస్తూ ఉన్నాం మనం అందువల్ల వాస్తవంగా విచారణ భేదం లేదు మరి భేద ప్రతీతి అయితే అవుతుంది ఎందువల్ల అంటే అర్థమైనటువంటి ఉపాధి ఉన్నందువలన కావున ఈ ఉపాధి కృత భేదం ఉన్నందువలన మిథ్య ఉంటుంది ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా ఏది ఔపాధిక భేదం ఉంటుందో అది మిథ్య ఉంటుంది ఏది మిథ్యా ఉండదో అది ఔపాధిక భేదం కూడా ఉండదు అని అను చాలా తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ బింబ ప్రతిబింబములకు ఏదైతే భేదం ఉన్నదో ఇది ఔపాధికమున్నందువలన మిచ్చయే ఉంది అట్లే జీవభ్రమకా భేదం మిత్యా అట్లే జీవుని యొక్క ఉపాధి అంతఃకరణము లేదా అవిద్య మరి ఈశ్వరుని యొక్క ఉపాధి మాయా ఈ మాయా రూప లేదా అంతఃకరణ రూప ఉపాధులు ఉన్నందువలన జీవ భ్రహల భేదము ప్రతీతి కానీ ఈ భేదము ఔపాధికమున్నందువలన మెచ్చయే ఏది ఔపాధికముండదు అది మిథ్యా కూడా కాదు ఏది మిథ్యా కాదో అది ఔపాధికం కూడా ఉండదు అని ఈ విధంగా అనువయ వ్యతిరేకం చేత జీవ బ్రహ్మల యొక్క అభేదాన్ని చేత తెలుసుకోవాలి ఇక జీవుల పరస్పర భేదం జైసే అనేక ఘటాకాషక పరస్పర భేదం మిథ్యాహే అనేక ఘటాకాశాలు ఉన్నాయనుకుంది ఇది ఒక ఘటాకాశం ఇది ఒక ఘటాకాశం ఇది ఒక ఘటాకాశం ఇట్లా అనేక ఘటాల లోపల ఘటాకాశం ఉంటుంది అయితే అనేక ఘటాకాశాల యొక్క పరస్పర భేదం ప్రతీతి కానీ అది మిథ్యా ఎందుకు అనేక ఘట రూప ఉపాధులు ఉండడం అనేక ఘటాకాశాలుగా భేద వ్యవహారం అవుతుంది వాస్తవం కాదు అట్లే అనేక శరీరాలు ఉన్నందువలన అనేక అంతఃకరణాలు ఉన్నందువలన ఇతడ ఒక జీవుడు ఇతడు ఒక జీవుడు ఇతడు ఒక జీవుడు అని ఈ జీవులలో పరస్పర భేద ప్రతీతి అవుతుంది దేవదత్తుడు అంటే యజ్ఞదత్తుడు కాదు యజ్ఞదత్తుడు అంటే సోమదత్తుడు కాదు సోమదత్తుడు అంటే విష్ణుదత్తుడు కాదు అని ఈ విధంగా జీవులలో భేదం ప్రతీతి కానీ ఈ భేదము వాస్తవాన్ని కాదు ఎందుకు ఉపాధి కృతు ఉపాధి కృతం ఉన్నది భేదం ఏమిటా ఉపాధులు శరీరాలు అతని శరీరం దేరే ఇతని శరీరం దేరే ఇతని శరీరం దేరే ఈ శరీర రూప ఉపాధుల వల్ల జీవులలో భేదం కనపడుతుంది కానీ ఈ ఉపాధులు ముఖ్యా ఘట రూప ఉపాధులను తీసేస్తే ఆకాశం ఒకటి అనేక ఘటాకాశాలు లేవు అక్కడ ఒకటి ఆకాశం అట్లే ఈ శరీర రూప లేదా అంతఃకరణ రూప ఉపాధులను గనక తీసేసినట్లయితే చైతన్యం ఒక్కటే అని ఈ విధంగా మొదటి నంబర్ లోపల జీవేశ్వర భేదం నిరాకరణ చేశాడు రెండవ దాని లోపల జీవులలో పరస్పర భేదం నివారణ చేశాడు ఇప్పుడు మూడో నంబర్ లో జీవులకు జడములకు గల భేదాన్ని నివృత్తి చేస్తాడు జైసే స్వప్నికే జీవనుక అది స్వప్నికే ఘటాదిక భేద మిథ్యాహాయ ైసే జీవ జడక భేద మిత్యాహయ స్వప్నంలో మనము చేతన జీవులను చూస్తూ ఉంటాము మరి జడమైనటువంటి ఘటము పటము పాషాణము పర్వతము నదులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము మనం చెట్టు చేమలు అయితే అక్కడ చేతన ప్రాణులు కనపడుతున్నాయి జడ వస్తువులు కూడా కనపడుతున్నాయి అక్కడ చేతన ప్రాణుల జడ వస్తువులు భిన్నములుగా అంటే జీవ జడ భేదం మనకు కనపడుతుంది కానీ వాస్తవమా నిద్రాషం చేత కల్పితంగా మనకు స్వప్నం కనపడుతుంది ఆ కల్పిత స్వప్నంలో కనపడేటువంటి జీవ జడ భేదం కూడా కల్పితమే వాస్తవం కాదు అని స్వప్న దృష్టాంతం తీసుకొని విచారం చేసినట్లయితే ఈ జీవ జడ భేదం కూడా నివృత్తము స్వప్నికే జీవనకా భేద మిత్యాయ తెసే జీవ జడు కేద మిత్యా ఇక నాలుగవది జడ ఈశ్వర భేదం జైసే రజ్జు అవు కల్పిత సర్పకా భేద్ ప్రసిద్ధ దృష్టాంతము చెప్తూ ఉన్నాడు రజ్జు ఎందు భ్రాంతి చేత సర్పభ్రాంతి అయింది అయితే అక్కడ రజ్జు అనేది ఒక అధిష్టానం ఉన్నది దాని ఎందు సర్పం అనేది కల్పితంగా మిథ్యాయి అనిరోచనీయ ఉత్పత్తి అయి కనపడుతుంది అయితే రజు అంటే కల్పిత సర్పం కాదు కల్పిత సర్పం అంటే రజ్జు కాదు అనేటువంటి భేదము ఆపాత ప్రతీతి అట్లే అనుభవ దృష్టాంతం కిమా సాక్షి చైతన్యక అది స్వప్న భేద మిథ్యా సాక్షి చైతన్యం అధిష్టాన రూపంలో ఉంది ఆ సాక్షి అందు స్వప్న ప్రపంచము కనపడుతుంది ఆ స్వప్న ప్రపంచం వేరు దాన్ని చూసేటువంటి సాక్షి వేరు భేదం ప్రతీతి ఉన్నదా లేదా నాకు స్వప్నం పడింది అంటావు అన్నప్పుడు స్వప్నము నీకు దృశ్యం ఉంది దానికి సాక్షివి నువ్వు మరి సాక్షికి సాక్ష్యములకు భేదముందా లేదా భేద వ్యవహారం అవుతుంది కానీ అది వాస్తవమా అంటే మిథ్యా అది ఎందుకు లేచిన తర్వాత స్వప్నం లేదు ఇక మిగిలింది ఎవరు సాక్షి ఒక్కడే ఆ స్వప్నము నిద్రాదోషం చేత కల్పితంగా ప్రతీతి అయ్యింది వాస్తవం కాదు అట్లే పైసే జడ జగత్ అవరు ఈసుక భేద మిత్యా కల్పిత స్వప్నమునకు సాక్షికి భేదం ఏ విధంగా మిత్యాను అట్లా ఈశ్వరునికి జడ జగత్తుకు ఉన్నటువంటి భేదం కూడా మిథ్యే అని అంటూ రజు సర్ప దృష్టాంతంతో గానీ లేదా అనుభవ దృష్టాంతమైనటువంటి స్వప్న దృష్టాంతంతో గాని మనము ఈ జడ ఈస భేదాన్ని నివారణ చెయ్యాలి అట్లే జడములలో పరస్పర భేదం కూడా మనకు ప్రతీతి అవుతుంది ఘటం కాదు పటం అంటే కాదు అని జడ వస్తువుల్లో భేద ప్రతీతి అవుతుంది ఈ భేదం కూడా వాస్తవం కాదు ఐదవ నంబరు జేసే రజ్జు విష కల్పిత సర్ప దండాది కనుక కిమా స్వప్న పదార్థానక పరస్పర భేద మిత్యాహే ఈ విధంగా అనేక మందికి అనేక సంస్కారాలు ఉంటాయి అందరికీ ఒకే విధమైనటువంటి సంస్కారాలు ఉంటాయనేటువంటి నియమం లేదు కదా కదా ఉంటే ఇద్దరు ముగ్గురికి ఉంటే ఉండవచ్చు కానీ అందరికీ ఒకే రకంగా సంస్కారం ఉండదు కదా ఇప్పుడు రజ్జు అనేటువంటి అధిష్టానమైనటువంటి ఒక వస్తు అక్కడ మసక మస్క చీకట్లో ఉంది ఆ మందాంధకారం అనేటువంటి దూషం చేత ఆ రజ్జుయందు అనేక మంది పురుషుల యొక్క సంస్కారాన్ని అనుసరించి అనేక మందికి అనేక రకాలుగా భ్రాంతి అవుతుంది ఒకనికి సర్పం యొక్క సంస్కారం అంటే సర్ప భ్రాంతి అవుతుంది ఒకటికి పూలమాల సంస్కారం అంటే పూలమాల బ్రాంతి అవుతుంది జలధార సంస్కారం అంటే జలధారగా బ్రాంచ్ అవుతుంది భూరేష ఇత్యాది అనేక మందికి అనేక విధాలుగా ఒకే రజ్జు నందు అనేక భ్రాంతులు అవుతున్నాయి అయితే ఇక్కడ రజ్జు నందు సర్పము దండ దండ అంటే ఒక వంకలు వంకలుగా ఉన్నటువంటి కట్టే అనుకోండి కర్ర ఒకనికి సర్ప బ్రాంచ్ అయింది ఒక దండ బ్రాంత్ అయింది ఒక జలధార బ్రాంచ్ అయింది ఒకనికి భూరేష బ్రాంచ్ అయింది ఇట్లా అనేక మందికి అనేక రకాలుగా బ్రాంచ్ అయినా కానీ ఆ కల్పితమైనటువంటి సర్పదండాదులు ఏవైతే భిన్న భిన్నంగా భిన్న భిన్న పురుషులకు గోచరించినప్పటికీ అన్ని కూడా కల్పితం వాస్తవంగా ఉన్నది ఒకే రజ్జు అక్కడ అట్లే స్వాప్న పదార్థాలు కూడా మనకు చర అచారమైనటువంటి నది పర్వత వృక్షములు చెట్టు గు గట్టు ఇవన్నీ కూడా కనపడతాయి మరి చేతన జీవులు కూడా కనపడతాయి అనేకం కనపడతాయి కానీ లేస్తే ఏవిలు అయితే ఆ స్వప్న పదార్థాలు లోపల ఏ జడ పదార్థాలు కనపడతాయో వాటిలో పరస్పర భేదం ప్రతీతి అవుతుంది ఆ చెట్టు అంటే పుట్ట కాదు పుట్ట అంటే గట్టు కాదు ఆ ఘటమంటే పటం కాదు పటం అంటే పాషాణం భేద ప్రతీతి స్వప్నంలో అవుతుంది జడ వస్తువుల్లో కానీ లేస్తే ఏవిలు అన్ని మిథ్య ఆ భేదం కూడా మిథ్యనే మరి సత్యం ఏమిటి అంటే సాక్షి కైసే జడ పదార్థనక పరస్పర భేద మిథ్యాహయ కాబట్టి జడ పదార్థాల్లో గోచరించేటువంటి పరస్పర భేదం కూడా మిథ్యనే అని తెలుసుకోవాలి ఇత్యాదిక్ ఉపమాన ప్రమాణ రూపం యుక్త్యాహయ్ అది ఇవన్నీ ఉపమాన ప్రమాణ రూప యుక్తులు బింబ ప్రతిబింబం ఘటాకాశ మత ఆకాశం గాని లేదా స్వాప్క పదార్థాలు గాని మరి రజ్జు సర్పంలో కనపడేటువంటి కల్పిత సర్పదండాదులు గాని ఇవన్నీ కూడా ఉపమాన రూప దృష్టాంతాలు ఇవన్నీ కూడా ఉపమాన ప్రమాణం అనేటువంటి యుక్తిలో వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయే అక్కడ పక్కకు రెండో నంబర్ ఉంది కదా మొదటిది అనుమాన ప్రమాణం చూపెట్టాడు రెండవది ఉపమాన ప్రమాణం లోపల ఈ పంచభేదాలను తీసుకొని నిరాకరణ చేస్తూ అక్కడ దృష్టాన్ని చాలించుకుంటూ చెప్పాడు ఇది ఉపమాన ప్రమాణంలో వస్తుంది ఈ భేద బాధక రెండవ యుక్తి అని తెలుసుకోవాలి ఇప్పుడు మూడవది యుక్తి ఏమిటి అర్థపత్తి ప్రమాణం చూపెడుతున్నాడు మహావాక్యానమే కయా జో జీవ బ్రహ్మక అభేద్ సో ప్రతీయమాన భేదికే మిథ్యాత్వ విన బంతా హువా జీవబ్రహ్మకే భేదికే మిథ్యాత్వకు కలుపుతాహా చూడు మనకు శృతుల్లో సత్త మహావాక్యాలు ఏం చెప్తున్నాయి జీవ బ్రహ్మల యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాయి అయితే మనకు మహావాక్యాల ద్వారా వినపడేటువంటి జీవబ్రహ్మల యొక్క అభేదం ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే ప్రతీయమాన భేదము మిథ్యా కాని ఎడల అభేదం సంభవించదు అంటే ప్రతీయమాన భేదము మిథ్యా కాని ఏడల అభేదం సంభవించదు అన్నప్పుడు ఇక్కడ మనము జీవబ్రహ్మల యొక్క ఆభేదాన్ని ప్రతిపాదించేటువంటి మహావాక్యాలను ఉపపాద్యముగా తీసుకోవాలి ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నాయి కదా ప్రమాణాలు ఈ అభేదము భేదము మిథ్యా కాని ఎడల ఎట్లా రాత్రి భోజనం విన స్థూలత అనుపన్నం అవుతుంది అని మనము ప్రసిద్ధ అర్థాపతి ప్రమాణాన్ని తెలుసుకుంటాము అట్లే మనకు శృతుల్లో వినబడేటువంటి జీవ బ్రహ్మల యొక్క అభేదం ఏదైతే ఉన్నదో ఇది జీవబ్రహ్మల యొక్క భేదము మిథ్యా కాని ఏడలా సంభవించదు అనుపన్నం అవుతుంది అని ఈ అభేద శృతుల ద్వారా ఈ జీవ యొక్క భేదాన్ని మిథ్యా అని కల్పన చేయాలి ప్రతియమైన భేదికే మిథ్యాత్వ విన బంత హువ జీవ బ్రహ్మకే భేదికే మిథ్యాత్వకు కల్పుతాహే మిత్యత్వం కల్పన చేయాలి అభేద శ్రుతుల చేత ఇత్యాది అర్థాపత్తి ప్రమాణ రూప యుక్త ఈ విధమైనటువంటి అర్థాపతి తెలుసుకోవాలి అట్లే ఇకొంగటి అనుపలబ్ధి ప్రమాణం కూడా భేద యుక్తుల్లో నాలుగవదిగా చెప్తూ ఉన్నాడు జైసే జాగ్రత్త స్వప్న విషే ఉపాధి కే జీవభ్రహ్మక భేద బాస్తాహే జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ మనకు ప్రసిద్ధ జీవ భ్రమల భేదం కానీ జీవ జీవుల భేదం కానీ కనపడుతుంది ఎందుకంటే జాగ్రత్త లోపల మన శరీర ఉపాధి అనేది ఒకటి ఉంది అంతఃకరణ ఒకటి ఉంది ఈ ఉపాధి మరియు మాయా అనేటువంటి ఒక ఉపాధి వల్ల ఈశ్వరుడని ఈ విధంగా జీవేశ్వరుల భేదము జీవ భ్రమల భేదము మనకు జాగ్రత్తలు అట్లా జాగ్రత్త సంస్కారాన్ని అనుసరించే స్వప్నంలో కూడా మనకు జీవభ్రమ యొక్క భేదము ప్రతీతి భాషిస్తుంది ప్రతీతి అవుతుంది ఇప్పుడు జాగ్రత్త స్వప్నాల్లో తెలిసే సుశుప్తి విషయ ఉపాధికి అబాహువే భేద భాస్థానయ్ కానీ సుశుప్తిలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఈ శరీర రూపాల శరీర రూప ఉపాధిలో యొక్క ప్రతీతి లేదు అక్కడ ఏ ఉపాధి లేదు ఉపాధి లేనందువలన భేద ప్రతీతి కూడా కాదు సుశూప్తుడు వేరు అని అంటాడా బాబా సుశూప్తులో ఏ ఉపాధులు లేవు ప్రపంచమే మొత్తము విలయమైపోయింది ఉపాధులే లేకుండా పోయినాయి అలాంటప్పుడు ప్రసిద్ధమైనటువంటి ఈ శరీర రూప ఉపాధులు లేనందువర సుశూప్తులు అక్కడ భేద కూడా అవుతలేదు బాస్తే జీవభ్రహ్మకే పరమార్థిక భేదిక అభావ ఏ నిశ్చయి ఓవెహె ఉపాధులు ఉన్నప్పుడు భేద ప్రతీతి అవుతుంది లేనప్పుడు భేద ప్రతీతి అవటలేదు అంటే ఒకసారి ఉంటుంది ఒకసారి ఉంటలేదని అంటే అది వ్యభిచారి కహి ఓవే కహి నా ఓవే సో వ్యభిచారక అయ్యేహే ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోతే అది వ్యభిచారి అంటారు వ్యభిచారం దోషయుక్తంగా ఉంటుంది ఏది సత్యం వస్తూ ఉంటుందో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోదు ఎప్పుడూ ఉంటుంది అర్థమైందా అయితే సుశూప్తులో భేద ప్రతీతి అవుతలేదు జాగ్రత్త స్వప్నాల్లో ప్రతీతి అవుతుంది అంటే ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనపడతలేదు ఈ భేదము అందుకని సత్యం కాదు కానీ ఈ భేదం యొక్క అభావమే సత్యం అంటే అభేదమే సత్యము అని మనము ఈ అనుపలబ్ధి అంటే సుశూప్తు లోపల ఉపాధుల యొక్క ఉపలబ్ధి లేదు ఉపలబ్ధి అంటే ప్రతీతి ఆ సుశుప్తులో ఉపాధుల యొక్క ప్రతీతి లేదు అనుపలబ్ధి ఉంది ఆ ఉపాధుల యొక్క అనుపలబ్ధి వల్ల భేదం యొక్క అభావం కూడా మనము నిశ్చయం చేసుకుంటున్నాము అంటే వాస్తవంగా జీవభ్రమల యొక్క భేదము లేదు అని నిశ్చయమైంది అంటే ఆ భేదమే ఉంది అని అర్థత సిద్ధమైంది ఈ విధంగా ఇత్యాది అనుపలబ్ధి ప్రమాణ రూప యుక్తి ఆ విధంగా అనుపలబ్ధి ప్రమాణ రూప యుక్తులు భేద బాధక యుక్తుల్లో నాలుగు యుక్తులు చూపించాడు అభేద సాధక యుక్తుల్లో మూడు యుక్తులు చూపెట్టాడు అనుమానము ఉపమానం అర్థాపత్తి భేద బాధకంలో అనుమానము ఉపమానము అర్థాపత్తి అనుపలబ్ధి నాలుగు యుక్తులు చూపించాడు ఈ విధంగా ముప్పై ఒకటవ టిప్పనము అయిపోయింది ఏ సర్గు భేదికి బాధక యుక్తి అహే ఇవన్నీ కూడా బాధక వ్యక్తులు అని తెలుసుకోవాలి ఇక ముప్పై రెండవ టిప్పణము ఎక్కడుంది అని అంటే నిధిధ్యాసనం యొక్క లక్షణంలో ఉంది అనాత్మాకార వృత్తి క్యాగు కరకే వ్యవధాన రహిత బ్రహ్మాకార వృత్తికి స్థితి నిధిధ్యాసన్ క్యే హై నిధిధ్యాసనం యొక్క లక్షణంలో మనకు ఈ ముప్పై రెండవ ఉంది ఆ విషయము తెలుసుకుందాము హరి ఓం తో సహనా సహనవునూ సహ వీర్యం కరవావహై తేజస్వినూ మా విద్షావై ఓ శాంతి శాంతి శా